ప్రార్థం చేద్దాం స్తోత్రం నేనా పరిషత్డా మహమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభ ఈ రోజు ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకు వందనాన్ని కృపల భద్రపరిచిన దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యసు ప్రభ పొద్దు నుంచి రాత్రి ఎంతగానో కాజి కాపాడి భద్రపరిచిన తండ్రి నీకే వందనాలు ప్రభావ వంశీలకు పెట్టిన దేవా నీకు కోట్లాది కోట్లాది కోట్లాది వందల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి యేసు ప్రభానికే వందన మా మధ్యలో దేవానికే వందనాలు ప్రభావ రానబిడ తొందరగా మీరు నడిపించండి యేసు ప్రభ పతకాబిడ వచ్చిన పతోకోబిడని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ యేసు ప్రభానికి వందన పతకబిడని హృదయాం చారంగా ప్రతి ఒక్క బిడ్డ నేను సేవించి హృదయానుసారంగా యేసు ఆరాధించే బిడ్డగా మీరు వాడుకోండి ప్రభా ప్రతి ఒక్క తొలగించండి వాకిల్ చేత మీరు మాతో మాట్లాడండి ప్రభాని బలమైన మాటల చేత మమ్మల్ని యేసు ఇంకా బలపరచండి అయినా అక్కడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నీ నామానికే మేమతి తెచ్చుకోమని ఏసుకు సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పరమా జీవము నా కొనివా తిరిగి లేచెను నా తోరుండా నిరంతరాము నడిపించును మరలా వచ్చి వేసుకొని పోను ఏ సుచాలును హెలుయ హను హెలుయ హైనా నా జీవితమును యేసు చాలును సాతను శోధనలధికమైనా సొమ్మ శిలక సది వెళ్ళదము సాతను శోధనలధికమైన సొమ్మ శిలక సది వెళ్ళదము లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళదను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయా మై నా ఏ స్థితి కైనా నా జీవితమును యేసు చాలును హల్లెలూయా థాంక్యూ aunty ప్రభు నా పాపములను క్షమీయించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభునా పాపములను క్షమించను ప్రభునా నేత్రములను వెలిగించను ప్రభు ఏసే నన్నెంతో ప్రేమించను ప్రాణమును నా కొర కొసగన్ ప్రభు ప్రాణమును నా ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభునా నేత్రములను వెలిగించన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ మలినా వాస్త్రాములతో నేను చెడినా హృదయాముతో నేను మలినా వాస్త్ర ములతో నేను చెడినా హృదయతో నేను కలువరిసిలువను చేర కలువరిసిలువను చేరన్ ప్రభున పాపములను క్షమించిన్ ప్రభునా నేత్రములను వెలిగించిన్ ప్రభున పాపములను క్షమించిన్ ప్రభు నా నేత్రములను వెలిగించిన్ మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను పిం చనునా తండ్రి తాపించనునా తండ్రి ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభునా నేత్రములను వెళ్లిగించన్ ప్రభు పాపములను క్షమించన్ ప్రభునా నేత్రములను వెళ్లిగించన్ నా జీవిత కాలమంతయును నే నాయనకు మొరపేటను నా జీవిత కాలమంతయును నే నాయనకు మొరపేటను నా ప్రభు నా ముర నా ప్రభు నా ముర ప్రభునా పాపములను క్షమించిన్ ప్రభునా నేత్రములను వెలిగించిన్ ప్రభునా పాపములను క్షమించి ప్రభునా నేత్రములను వెలిగించిన్ ఏ హో వా బహుదాయాలు నీతి ఏహో వాహదాయాలుండు నీతి న్యాయము గలదే ఉండు సాధువులను కాపాడు సాధువులను కాపాడు ప్రభున పాపములను క్షమించిన్ ప్రభునా నేత్రములను వెలిగించన్ ప్రభునా పాపములను క్షమించన్ ప్రభునా నేత్రములను వెలిగించన్ మందిరావరణ నములో నేను యైరుశాలే మాధ్యాను మందిరావరణములో నేను యైరుశాలే మాధ్యాను ప్రభు నే స్ నా ప్రభు నే స్ పాపములను క్షమించన్ ప్రభునా నా నేత్రములను వెలిగించన్ ప్రభు పాపములను క్షమించన్ ప్రభు నేత్రములను వెలిగించన్ ే వాతన స్వాస్థ్యము గన్ బుగా తన మహిమను చూపిన్ ఏ హో వాతన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపిన్ బహు ప్రియమున నను పిలచిన్ బహు ప్రియమున నన్ను పిలచన్ ప్రభు నా పాపము నన్ను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించను ప్రభు నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను ప్రభు వేసే ప్రాణమును నకోర కొ ప్రభుయేసే నన్నెంతో ప్రేమించాణమును నకొర కొన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లో అందరికీ తొంగం ఏసో ప్రభా వర్షిత ఆత్మ దైవాన దీవానికి స్థుతం ఇజ్రాయల దీవానికి స్తోతం ఈ వాక్యం ధర మాతో మాట్లాడి నా దీవానికి స్తోతం చేసే యేస ప్రభా వాక్యం అన్న దీవానికి స్థోతం మీ తీసుకలిగిన మాకు జరిపే చేయండి మీరు ఉంటే ఏం మాట్లాడేదే అదే మాట మా నోట్ల పెట్టి మీ తరం పెట్టి ఆత్మ ధర జ్ఞానం ధర నడిపించి మని ఆటకు తొలగించి మనిస్తున్నట్లు బ్రదర్ మీరు నాకు సాయం చేస్తారా సార్ ఆదికాండం ఏడో దెవెంత్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ నుంచి సెవెన్ చదువు సెవెన్ నుంచే బ్రదర్ అప్పుడు నోనో అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలం ఫస్ట్ వర్తించ ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రి వై ఉండుట చూచి తిని గనుక నీ దేవుడు దేవుడు ఒక్క మిషన్ సార్ దేవుడు ఇక్కడ అధికారంలో నువ్వుతో మాట్లాడుతున్నాడు అలాగే దేవుడు నోవాతో మాట్లాడు ఈ తరంలా ఏమున్నాను ఫస్ట్ వచ్చాదు ఈ తరంలో నీవే నా ఎదుట నీతి మంత్రుడై ఉట చూచితిని అలాగ అలా ఈ తరమే నా ఎదుట నీతి మంత్రిగా నేను అంటే అందరు నీతి లేరు ఆ తరంలా ఆది తరంలా యహువా ఒకటే నోవా ఒకటే నీతి మంత్రుగా నేను అని చెప్తున్నాడు నీతి మంత్రులు ఒకళ్ళు లేరు పాపం చేసి దేవుని యొక్క మహిమ పొందలేకపోతే అంటే పాపంలో ఉన్న మనిషి మన దేవుని యొక్క మహిమ ఎట్లా వస్తుంది ఇక్కడ చెప్తున్నాడు అంటే నీవు ఇంకా ఏం చెప్తుడు నీవును నీ ఇంటి వారును ప్రవేశించుడి అలా నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అంటే రక్షణకు సాధ్యోసం ఓడ అంటే రక్షణకు సాధ్యం ఏమంటుడు నీవు నీ ఇంటి ప్రవేశించుడి ఇంకేమంటాడు అక్కడ పవిత్ర జంతువులలో పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటుయూ రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యుద్ధ ఉంచుకును అలా ఇక్కడ చేస్తున్నా ఏమంటాడు నీ ఇంటి వాడును నీవు ఓడలు ప్రవహించు ప్రతి ఒక్క నీ దగ్గర ఉంచుకోమనుము అంటే ఈ జీవ ఈ జీవరాతి ఎందుమంటే దేవుడు దేవుని ఒక ఉగ్రత వస్తుందని నోవాకి చెప్పినాడు ఆ ఓడలో ఉన్నవాడు కాపాడబడారు ఓడోను ఉన్నవాడు కాపాడబడు ఎవడో బయటవాడు వారి తీర్పుకు విగ్రహత అయితే దీని అర్థం ఎట్లా చేస్తున్న ఈ జీవరాశి ఏమైందంటే ఏషియా గ్రంథం చూద్దాం ఏషియా ట్వంటీ ఫోర్ ఏషియా థర్టీ సారీ థర్టీ ఫోర్ సిక్స్టీన్ ఏషియా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సిక్స్ గ్రంథమును పరిశీలించి పరిశీలించి చదువుకొని ఆ జంతువులలో ఏది లేక ఏమి లేకుండా ఏవి ఉండకు ఆ జంతువులో ఏవి ఉండకూడదు అంటే ఆ జంతువులో ఉన్నాయి అంటే ఈ జంతువులు ఏమన్నాయి ఆత్మీయంగా మారిపోయినాయి ఈ జంతువులు ఏమున్నాయి ఆత్మీయంగా మారిపోయినాయి ఎట్లా మారిపోతాయంటే అపస్త్రకారం పద్దం చూడమ్మా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి చూడమ్మా ఇటలీ ప్రాంతం పటాలంలో ఇతరు ప్రాంతం శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తు పరుడు కైసరులో కైసరులో ఉండెను అతడు ఇటలీ ప్రధానంలో ఒక కైసరు ఒకటి ఉండెను అయితే ఇక్కడ చూసాం మనం అతడు తన ఇంటి వారు కూడా దేవుని అందు భయభక్తులు కలవాడై ఉండిపోనాం ఇక్కడ ఆగిపోదాం తన ఇంటి వాళ్ళు కూడా అంటే ఇంటి వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇంకా భయభక్తి కూడా ఎక్కువ భయభక్తి గల ఈయన ఉన్నటంట తన వా ఇంటి వాళ్ళు కూడా అంటే ఎక్కువ భయభక్తి గలవాడు ఈ శతాధిపతి అని వాక్యంలో రాబడి సో అందరు ఉన్నారు అందరు ప్రార్థన చేస్తున్న చేస్తున్నారు తు కనుక ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ దేవుణ్ణి గడిపే వ్యక్తి ఈయన ఉన్నాడు ఈయన ఉన్నాడు పేసర్లో కుటుంబంతో ప్రార్థనలు ఉన్నారు కనుక అనే ఎక్కువ భయం భక్తి గలవారు ఉన్న మన కుటుంబంలో చూస్తే మనం కనిపెట్టాలా కానీ మనం ఏం చేయాలా ప్రార్థనలో ఎక్కువ గడపాలా ప్రార్థనలో ఎక్కువ గడపాలా ఎందుమంటే బైబుల్ చెప్తుంది ప్రార్థన చేయమని చెప్తుంది ప్రార్థన చేయండి ఎడతగా ప్రార్థన చేయమని చెప్తుంది ఎందుమంటే తన అంద తన ఇంటి వాళ్ళు ఎక్కువగా మెల్లగా చదువుస్తారు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి అలా తన ఇంటి ఎక్కువ కూడా దేవుని ఎందు భయభక్తి గలవాడు ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అలా ప్రజలకు ధర్మం చేస్తున్న కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది ఎల్లప్పుడంటే కంటిన్యూ ప్రార్థన చేస్తుంది మన ప్రభు చెప్పిన లూకస్ వాట ఏదైతే ప్రార్థించుకుంటే అంటే ఎక్కువ దేవునితో సవాసం దేవుని దగ్గర ఉన్నాడు నా ప్రార్థన అంటే ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాం మనం దేవుని దగ్గర ఉంటాం మనం ప్రభువు మనకు సమీపం ఉంటాం కానీ ఎక్కువగా ప్రార్థన చేయవాడు అంట ధర్మం చేసి ఎక్కువగా ప్రార్థన ఉండేవాడు తన ఇంటి వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేయవాడు ఈ ఉండేను ఇంకేమంటాడు పగలు ఇంచుమించు మూడు గంటల మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొన్నేళ్లి అని పిలుచుట దర్శనం మందు తేటగా అతనికి కనబడిను అలా పగనగంటూ ఈయన ప్రార్థన గడుపుతున్నాడు పగనగంటూ ఈయన ఏం చేస్తున్నాడు ప్రార్థన గడిచప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తూ తన దూతను పంపించినట వర్తమానం పంపించినట దూతను పంపించి ఆయన ప్రార్థన చేస్తే వచ్చింది ప్రార్థన మోకాన్నిద ప్రార్థి దర్శనం వచ్చి తన పేరు పెట్టి పిలుస్తున్నాడు దూత దూత పేరు పెట్టి పిలిచినాక ఈయన ధర్మకారం చేస్తున్నాడు విధా విధంగా ప్రార్థన చేస్తున్నాం అయిపోయింది కానీ ఇంకా ఇక్కడ చూస్తే దూత ఏమంటాడు చూసాం కొన్న నేను పేరు పిలుచుట దర్శనం తేటగా అతనికి కనబడిను తేటగా ఆయన ఆ దూత తేటగా కనిపిస్తున్న దర్శనం నుండు ప్రార్థన చేస్తూ దర్శనం కలిగింది ప్రభు ఆ దూత వచ్చి ఆ కొన్న నేను ఇక్కడ అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అలా లియా దూత ప్రభువా ఏమని అని అడిగాను అలా లియా ప్రభువా అంటే ఏలేవాడు ప్రభు అంటే వేలవాడు కనుక ప్రభు ఏమని అప్పుడప్పుడు మనకు చెప్తున్నా మనం జరా అక్కడ చూస్తే ప్రభువా ఏమని అయితే ఈ దూత ప్రభువా అని ఏలవాడంటే ఈ దూత అంటా నేను అనుకుంటా ఇది ప్రభే అనుకుంటా ఏలవాడు అంటే మన కదా ఏలేవాడు కనుక ప్రభు అని ఏనాడు ఇక్కడ చూస్తే ప్రభు అని చెప్తుడు అయితే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ చదువు అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అలా నీ ప్రార్థనను నీ ధర్మకార్యము దేవుని జ్ఞాపకం చేరి అంటే నీ ప్రార్థన ధర్మకారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఈ దూతాన్ని ప్రభు అనుకుంటా ప్రభు అంటే ఏదో వాడు అయితే ఆ మనకు చూస్తాం కబా దూత రూపం వచ్చి కలుస్తాడు మనకు ప్రభు మనం చూస్తాం మోస మోస పిలిచినప్పుడు ఒక దూత చూసినాక మళ్ళా చూస్తాం మళ్ళా ప్రభు మాట్లాడుతూ చూస్తాడు అయితే ఏమంటూ ఈయనకు ఒక ఉంది ఈయనకు ధర్మకార్యం ఉంది మంచి పేరు ఉంది మంచి ఈయనకు ఒక ఉంటే రక్షణ కొదు ఉంది ఈయనకు ఈయనకు ఒక కొంది దేవును భయభక్తి ఉన్నారు కనుక చాలా మంది భయభక్తి ఉంటారు కనుక దేవుని సత్యం అడగారు ముందు ఫోర్ వాళ్ళు కనుక అయిన ఒక ఆ కొలోనంటే ఎవరు పిలవాలా ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పంపి పేతులను మారు పేరు గల సీమోనను పిలిపించుము అది హనుమంతుడు ఒక ఏమంటారు మీ మనుషులు పంపి ఎఫేన మనిషిని పిలుచుకో అని చెప్తు ఆ దూత అతడు సముద్రపు ధరినున్న తిమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను సముద్రం ఉన్న ఉన్నాడని అక్కడ చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమట వెళ్ళిన పిమట అతడు తన ఇంటి వారిలో ఇద్దరిని తన యుద్ధకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో ఒక భక్తు పరుడాకు ఒక సైనికుడిని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పైకు పంపిను అలా అతని ఇంటి వారిలో కనుపెట్టిన వాడు ఎవరు కనిపెట్టి బరి ఏం చేస్తుంది వివరించి ఎఫెక్ పంపించిందంట ఈ కొన్న ఏం చేస్తు మనకు దేవు దూత చెప్పింది కదా ఇక దూత చెప్పింది కదా మరి ఏం చేస్తుండ్రి ఏం మాట్లాడతాడో జీవితాం మనం పిలుదామని నేనేం చేస్తుంటా తన మనుషులకు అక్కడ పంపించిండ మరునాడు వాళ్ళు ప్రయాణమైపోయినాడు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు మంచు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు ప్రే పేతరు చేయుటకు మిద్దె మీద ఇక్కడ చూడండి కొన్నెళ్ళి ఇక్కడ ప్రార్థన చేస్తున్న కంటిన్యూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ఏం చేసింది కనిపించింది ఎడద ఇక్కడ చూస్తే పేతృ ఏం చేస్తున్నావు పగల గంట ప్రార్థనలో గడుపుతున్నట్టడ పేతృ అయితే కొన్ని ప్రార్థన గడుపుతూ ఉంటే దేవుని ఆత్మ పూర్వం ఉంటే కొన్ని చీజ దర్శన ఆత్మ దర్శనం మనకు దేవుడు ఉంటాడు అయితే అక్కడ సమీప పట్టణంలో సమీపించారు ఇంకా అతడు మిక్కిలు ఆకలిగొని భోజనం చేయగోరేను భోజనం చేయగను ఇంటి వారు సిద్ధం చేయతుండగా అతడు పర ఇంటిలో ఆ ఇంటిలో ఏం చేస్తుంది దేవుని వాక్యం భోజనం కా భోజనం సిద్ధం చేస్తున్నట్ట సిద్ధం చేసిన పేతులు చూసి ఏం చేస్తున్నట్టు పై మన గదిపై ఎగ్గిపోయిన ఏం చేయాలని పై గది పోయి ఏం చేస్తుడు పేతులు ఏం చేస్తున్నాడు ప్రార్థనలు గడుపుతున్నాడు అక్కడ వాళ్ళు సిద్ధం చేస్తున్న భోజనం మిక్కిలు ఆకలి అక్కడ చూస్తే పైన పోయి మీకు మోకాల మీద ఉండి పేతులు మీ అక్కడ ప్రార్థన గడుపుతున్నాం చూద్దాం అక్కడ ఇంటి అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు నాలుగు చెంగులు ఆకాశం తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పేతులు అప్పుడు పేతులు ప్రార్థన పడితే ఆకాశం తెరవబడి ఏమున్నాడ నాలుగు చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక యుద్ధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చటి చూచను చూచాను ఈ ఒక దర్శనం కలిగింది నాలుగు దిగు చెంగులు అంటే నాలుగు దిక్కులు ప్రజలు నాలుగు దిక్కులు ప్రజలు ఆ పాత్రలో జీవారాశి ఉన్నారు అంటే ఈ జీవారాశిలో ఆత్మీయంగా మారిపోయినాయి ఈ జీవారాశిలు ఏమున్నాయి ఆత్మీయంగా మారియి అంటే యశ్వ ప్రభుత్వం చెప్తారు కదా మీ పాములు తెలుగు తొక్కు దానికి చెప్తున్నారు అధికారం అంటే నిజంగా పాముతేలా అది ఒక బోధ అతి ఒక బోధ ఆత్మీయ మనకు తెలుస్తుంది కనుక ఇక్కడ చూస్తే ఆ జీవారాశి ఏమన్నాయి ఆత్మీయంగా మారిపోయినాయి కానీ ఆత్మీయంగా మారిపోయినాయి ఆ జీవారాశులు మన వివచించే ఉన్న పేతులు వీవించలేకపోతున్నాడు ఆ ఆత్మీయ దర్శనం వచ్చింది నాలుగు దిశ జీవ పాత్ర వచ్చినక అది నాలుగు దిశలో వచ్చిన ఆ పాత్రలో అన్ని జీవారాశులు ఉన్నాయంట ఆ దర్శనంలో పేతులు చూసిన పాత్రను రకరకాల జీవరాశులు చూస్తున్నాడు ఈయనకు ఒక దర్శనం కలిగింది దర్శనం తర్వాత ఒక స్థురం వస్తుంది చూద్దాం అక్కడ అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండేను అలా సూజ జను సాశ పురుగులు పురుగులన్నా పాత్రలో ఉండేను అయితే ఇక్కడ నా దిశ జంగులు అంటే నా ఉన్న జీవారసి అంటే అన్ని పాత్రలో అక్కడ దేవుడు ఆయన పేతులకు ఆ దర్శనం నుంచి చూపిస్తున్నాడు ఇప్పుడు పేతులు ఇప్పుడు ఆత్మీయ స్థితి ఎదిగబోతుంది పేతులు ఆత్మీస్థితి ఎదుగబోతుంది దేవుళ్ళు మనం పోతుంటే కొన్ని ఆత్మీ మనం ఎదుగుతూ పోతాం దేవుళ్ళు ఎప్పుడు మనం అడుగు వేస్తామో కొన్ని కొన్ని మనకు దేవుడు బయలుపడుతుండో నేర్పిస్తున్నాం ఒక్కసారి నీకు బయలుపరిచినకో నువ్వు గర్వమై పడిపోతాను నాకు అన్ని వచ్చినాయంటావు నాకు అన్ని తెలుసు అంటాం అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాం కొన్నిసారి శ్రమల గుండలు తీసుకుపోయి ఏం చేస్తున్నాం మనకు కొన్ని అప్పుడు ప్రార్థన గారి కొన్ని విషయాలు చూపిస్తాడు దేవుడు అయితే ఆ చూస్తుంట తర్వాత పేతురుకు ఒక స్వరం వచ్చి మాట్లాడుతుంది అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని నీవు ఒక శబ్దం అతనికి వినబడేను అలా ఒక శబ్దం వినబడేను అలా శబ్దం ఇవ్వబడేను ఏమంటారు లేచి పోయి చంపి తినుమని ఒక పేతురుకు శబ్దం ఇవ్వబడేను అయితే జీతం అయితే పేతులు వద్దు ప్రభువా నిషిద్ధమైనది ప్రభుత్వ నిషిద్ధమైనది అపిత్రమైనది ఏదైనా నేను ఎన్నడో తినలేదని చెప్పగా ప్రభుకు చెప్తున్నాడు ప్రభు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపితని ఎప్పుడు నేను తినలే ప్రభా అని అయితే ప్రేతు ఆ దర్శనం ఒక గ్రహించే అవగాహన శక్తి లేదు ప్రేతుకు అక్కడ వద్దు ప్రభా అంటాడు అయితే ప్రభు మళ్ళొకసారి మాట్లాడుతుండడు దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడేను నేను పవిత్ర పరిచిన నిషిద్ధం నేను చెప్పదు పేత్రు ఒక రెండు ఆ శబ్దం దేవుని ప్రభు శబ్దం వినబడేనుమా ఇలాగు ముమ్మారు జరిగేను వెంటనే ఆ పాత్ర ఆకాశ వెంటనే ఆ ముమ్మారు మూడు సార్లు జరిగిన తర్వాత వెంటనే ఆ పాత్ర ఆకాశం మీద ఎతబడిన వాది పేతులు తనకు కలిగిన దర్శనమై ఏమై ఉండినో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొన్నేళ్ళు పేతరు ఆ దర్శనం నుంచి ఏం చేస్తున్నాడు ఏమై ఉన్నదోనని ఎటు చూతగా ఉన్నాడు ఏమున్నదని ఆ తన తనని వీక్షిస్తున్నాట ఏముందో దర్శనం నాకు ప్రభుత్వమైన అనేది ఏమైందని అది యోచిస్తున్నా తన తన యోచుకుంటున్నాడు ఆయన ఆ ఏచుకున్నా అక్కడ మేలు పైన ప్రార్థన మేక కింద దిగి దిగుతున్నాడు పేతురు అక్కడి నుంచి ప్రార్థన చేసి కింద దిగి వేచిస్తున్న ఏమైందా దర్శనం అని తను తను ఆలోచిస్తున్నాడు పేతురు అయితే చూద్దాం అక్కడ కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోనిళ్ళు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి వారి వింటి వారిని పిలిచి పేత్రు అని మారు పేరు గల సీమోను ఎక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి ఈ వచ్చి సీమో నుంచి మార్మల పేతు ఎక్కడ దిగానని కరెక్ట్ దేవుని అక్కడ వాళ్ళకి నడిపించిన తర్వాత ఎక్కడున్నంటే వీళ్ళు మాట్లాడేది పేత్రు అని అడిగిరి పేతులు ఆ దర్శనమును కూర్చి యోచించు యోచుచూ యోచించు చూ ఉండగా ఆత్మ ఇదిగో ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నేను వెతుకుచున్నారు దేవుని ఆత్మ పేతులతో మాట్లాడుతుంది దేవుని ఆత్మ పేతుతో మాట్లాడితే ముగ్గురు వ్యక్తి నీకు నీకు వెతికి ఉన్నాడు ఇంకేమంటుడు నీవు లేచి క్రిందకి దిగి సందేహం సందేహింపక వారితో కూడా వెళ్ నేను సందేహించ డౌట్ పడకుండా వాళ్ళతో వెళ్ళుము నేనే వాళ్ళకు పంపి ఉన్నాను ఏమంటాడు కదా ప్రభు సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను అలా అయ్యి మన సేవలో ఆత్మీయంగా ఎదుగుతూ కొన్ని దేవుని యొక్క తెలుస్తా ఉంటది అందుకోసం అంతను మనం బాగా ఫలించాలా ఎప్పుడు మనం ఫలిస్తూ ఉంటాడో దేవుని యొక్క అనుభవ జ్ఞానం మనం పొందగలం ఇతరులకు మనం చెప్పగలం ఈ అనుభవంలో పేతులు ఒక్కొక్క అనుభవంలో ఎదుకిద్రపోతున్న పేతులు అయితే దేవుడితో మాట్లాడు ఏం సందేశించగా నువ్వు వాళ్ళతో ఎన్నుమోని అక్కడ దేవుని యొక్క ఆయనకు ఆత్మ మాట్లాడుతుంది అక్కడ చూద్దామా పేతులు ఆ మనుషుల యుద్ధకు దిగి ఇదిగో మీరు వెతుకువాడు నేనే ఆ వెతుకువాడు నేనే మీరు వచ్చిన కారణం ఏమని అడిగేను వచ్చిన కదా మేమని అడిగాను వాళ్ళ ముగ్గురుతోని అందుకు వారు యూదా మంతుడును దేవునికి భయపడి వాడును భయపడి యూద జనులందరూ వాళ్ళ మంచి పేరు పొందిన వాడై ఉన్న శతాధిపతి యొక్క కొన్నేలు ఒక మనుషుడు ఉన్నాడు యూధం యూదం మంచిగా పేరు పెరిగిన సతాపతి ఒక మనిషి ఉన్నాడు ఇంకేమంటారు ఆతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవాలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి వాళ్ళకి చిన్న దర్శనం కొన్ని పంపించిన దర్శనం వాళ్ళకు ప్రతి చెప్తుంది పరిశుద్ధ దూత వలన ఇది బోధించబడిని నీకు పిలిచి పిలుచుకోమని చెప్పలేను ఆ ముగ్గురు చెప్తున్నారు అయితే చూద్దాం ఇక్కడ అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చును లోపలి పిలిచి ఆతిథ్యెస్పెక్ట్ ఇచ్చను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను అలా మను లేచి వాళ్ళతో కూడా పేతులు బయలుదేళ్తున్నాడు వాళ్ళతోనూ కూడా ఎప్పే వారైనా కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి ఎప్పేవారైనా కొందరు సహోదరుకి తీసుకొని పేతులు వెళ్తున్నాడు వాళ్ళతోనూ వెళ్తున్నాడు వాళ్ళకు మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి అలా ఎఫై నుంచి ఎక్కడ కైసరులో ప్రవేశించిరి అప్పుడు కొన్నేళ్ళి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను ఇది ముఖ్యం ఉంది అలా మనం ఇది పని చేస్తలేము అలా తన స్నేహితులు పిలిచినట తన బంధువులు పిలిచినట అక్క పక్క పురుగోలకు దేవుని వాక్యం సువార్త పోవాలంటే ఎట్లా పోవాలా ఇట్లా పోవాలా దేవుని ఒక స్వార్త మనం అనేకలు మీటింగ్ చేస్తానంట కానీ మన పురుగు వాళ్ళకు పిలువ మనం మీటింగ్ మీటింగ్ చేసినప్పుడు అక్క పొక్క పురుగు వాళ్ళకు పిలవాలా అలా ఇక్కడ తన స్నేహితుకు పిలిచినంట దేవునొక మన దూత ధర బోధించబడి మన పేతుల ఏం మాట్లాడుతుందని అందరికీ పోగ చేసి ఈ కొన్నేళ్లు ఏం చేస్తూ ఆ శక్తితో అందరు కనిపెట్టి ఉన్నారంట ఏం చెప్తారో చూద్దామని తన స్నేహితులు ఇంకా మన తన బంధులు ఆసక్తితో ఎదురు చూస్తున్నట అయితే పేతులు ప్రవేశించినట అక్కడ పేతులు లోపలికి రాగా కొన్నేలు లోపలికి రాగా కొన్నేళ్ళి అతన్ని ఎదుర్కొని అతన్ని పాదంలో పడి నమస్కారం చేశాను అలా ఏం చేస్తారు ఈ లోకం విధానం కదా పెద్దలకు ఏం చేయాలి ఈ లోకం విధానం ఏం చేస్తారు పెద్దలకు రెస్పెక్ట్ చేయాలంటే కాలు ముక్తారు ఈ లోకం విధానం ఈ లోకం విధానం కనుక ఈ లోకం విధానం కాలు ముక్తం మనం మనం ప్రభుత్ప్ప ఇవరి మొక్కం కనుక ఏమంటారు పేతురు కాలు మొక్కలు వెంటనే వచ్చినాక ఈయన దైర్వజన్యుడు కనుక ఈయన కాలు మొక్కి వంగిపోతే పేతులు ఒక నోటు నుంచి మాట చెప్తున్నాడు అక్కడ అందుకు పేతురు నీవు లేచి నువ్వు లేచి నిన్ను ఇప్పుడు నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అది అది నీ దగ్గర నీ దగ్గర నరువని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచను అనేకులు కూడి కూడా చూచను అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయుట అయినను వారిని ముట్టుకొని ముట్టుకొంట అయినను ధర్మం కాదని మీకు తెలియను అలా ఇప్పుడు పేతృయ్యమంటుడు ఆ జీవరాశి అంటే మనుషులే కనుక అలా జీవరాశులంటే ఈ లోక మనుషులు కనుక నువ్వు ఏం జర దేవుని ఒక స్వార్థ రక్షణ పొందుకొని ఇవాళ నడిపించాల ఆ మనుషులే కనుక పేతులకు శక్తి ఇప్పుడు వచ్చింది అట్టి వారు ఏమంటాడు అన్ని జాతులని కనుక యూదులు కాదు అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ధర్మం కాదని ఇక్కడ పేతులు అక్కడ చెప్తున్నాం ఇంకేమంటాడు ఇక్కడ అయితే ఏం మనుష్యుడను నిషేధింపవాడు దగ్ నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అపవిత్రుడైనను చెప్పకూడదని అనవద్దు చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఇప్పుడు ఆయన పూర్తిగా ఉంది ఆ జంతులే మనసులే కనుక వాళ్ళకు పోయి సువార్త చెప్పి ఏమి రక్షణ మార్చి చెప్పమని చెప్తుంది ఇప్పుడు ఆయనకు వచ్చింది అంటే పేతులు ఆత్మస్థితి ఎంత వెంట వెంటైనా పోతు అయితే ఎదుగుతుంది మనం ఇక్కడ చూడాలా అది పేతులు కాక మన ఆత్మీస్థితిని మనం ఇంట్లో కూర్చుంటే యాకు చెప్తాడు నువ్వు క్లియర్ లేకుంటే నీ యొక్క విశ్వాసం మృతి పూర్తిగా చచ్చిపోయి అంటే నువ్వు అవిశ్వాస తయారైపోతావు అంటే నీకు కలిగిన ఏం చేయాల రక్ట్టింపు ఎక్కువ చేసుకోవాలా రట్టింపేసుకోరా అయితే పేతుకేసి చెప్పింది ఆ జీవరాశి పాత్ర మనుషులని చెప్పుకున్న అంటే నువ్వు చేసినాడు పాత నోగను నీవుని ఇంటి వారు జంతువులు ఓడోలో ప్రవహించుకుంటూ ఎందుకంటే నేను భూరోగం భూరోగం అంత నలభై దినం నలభై రాత్రులు నేను ఏం చేస్తున్నా పచమైన ఆ పచమైన మన వానాన్ని నేను కుప్పిపోతున్నా నన్ను చెప్పినాడు అంటే ఆ కాలంలో ఒకటే మన వాళ్ళకి రక్షణ కలిగింది ఈ కాలంలో మన రక్షణ పొందారా అంటే ఓడోలో రక్షణ అందరు రావాలని దేవునికి తమానిక కలిగి ఉన్నది కనుక ఇప్పుడు పేదలు గుర్తుపడుతున్నావు ఆ మనుషులే కానీ ఆ జీవరాశుల మనుషులేని చెప్తు అంటే మనం ఎట్లా ఆవనం చేసుకోవాలా మనం ఆ మనుషులకు సువార్త చెప్పి ఆ రక్షణ మనం నడిపియాలని ఇక్కడ పేరు ఇక్కడ చూస్తు చెప్తున్నాం కాబట్టి నన్ను పిలిచిన పిలిచినప్పుడు అర్థమేమి చెప్పక వచ్చి తిని ఎందు నిమిత్తం నన్ను పిలవనంపితూవో దానిని గూచి అడుగుచున్నానని వారితో చెప్పను అసలు ఏమం కూడా దేని గురించి నన్ను పిలిచిను నువ్వు నాకు తినపేచ్చు అందుకు కొన్నేళ్ళి నాలుగు దినములు తిన్నట నాలుగు దిన తర్వాత నాలుగు దినములు తిన్నత ఫోర్ డేస్ తర్వాత ఫోర్ డేస్ బిఫోర్ అనుకుంటా బ్రదర్ పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేళ్ళి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మ కార్యములు దేవుని సమూహమందు జ్ఞాపకం ముంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పకు వర్తమానం పంపి పంపి పేతురాను మారు పేరు గల సీమోన్ను పిల్ లేదు ఏమంటాడు ఇక్కడ పగ మన దూత నేను మన పగడు కూడా నేను చేస్తున్నప్పుడు దూతకు ప్రకాశమైన దూత కలిసి ఇట్టము పేరుమైన మార్పు స్థిమను కలుసుకొని కొన్ని తెలుసుకోమని నాకు ఆ దూత ఇప్పుడు నేను నేను పిలిచినాను ఇది అని ఆ దర్శన భాగం పేతుకు చెప్తుండే పేత్ర ఏమంటాడు ఇప్పుడు వెంటనే వెంటనే అతడు సముద్రపు దరి చర్మకారుడైన సీమో నింట దిగి ఉన్నాడని నాతో చెప్పాను చర్మకారుడైన దగ్గర దిగి ఉన్నాడు పేరు నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని వెంటనే నీవు వచ్చినది మంచిది మంచిది కనుక ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పాను అలా ఎంత ఆసక్తి ఉన్నా చూడండి అలా ప్రభు నీ ధర ఏం బోధిస్తున్నావు మేము ఆసక్తికి కలిగి ఉన్నాం మేము ఇంటకు మేమందరం కూర్చి ఉంది ఇప్పుడు నాకు మేము వింటానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు పేతరు నోరిప్పి నువ్వు చెప్పము అని పేతులకు చెప్తున్నావు అక్కడ అందుకు నో తెరిచి ఇట్లా నో తెరిసి ఇలాగ నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను దేవుడు పక్షపాతి అని ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను ప్రతి జనముల్లోనూ ఆయనకు భయపడి నీతుగా నడుచుకుని వానని ఆయన అంగీకరించును ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ఇప్పుడు నాకు తెలిసింది ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని నేను చెప్తున్నాను ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అలాది ఇజ్రాయల్ సుమార్త ఇజ్రాయల్ గు పంపింది మీరు ఏరుగుదురు కనుక యోహాన్ బాప్తిసం ప్రకటించిన తర్వాత గలీలియా మొదలు బాప్తిసం ప్రకటిన తర్వాత గలీలియా మొదలుకొని యోధియా అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను మీకు తెలియవును అలాది అంత మీకు తెలియను కనుక ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు అదే అదేదనగా దేవుడు నజరాడైన ఏస్తును దేవుడు నజరేస్తు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించన అనునదియే పరిశుద్ధాత్మతో ఆత్మతో అభిషేకించను అభిషేకించను అన్నదియే దేవుడు ఆయనకు తోడాయి ఉండను మేము చేయించు అపవాది చేత అపవాది చేత పీడింపబడు వారందరినీ స్వస్థపరచుచు సంచరించు చూ ఉండెను అపవాది చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు వారందరికీ స్వస్థ పరిచేసి అని పేత్రులు తన ప్రభు నుంచి చెప్తున్నాడు ఇంకా ఆయన యూదు ఆయన యూదుల దేశం ఎరుచులేమునందును చేస్తున్న వాటిని అన్నిటికీ మేము సాక్షులము సాక్షుల ఇక్కడ కొన్ని ఆయనను వారు మ్రాన్ మాను వేలాడి తీసి చంపిరి మాను వేలాడి చంపిరి వాళ్ళకు చెప్తున్నా దేవుడు ఆయనను మూడవ దినమును లేపి దేవుడు ఆయన మూడవ దినం లేపి ప్రజలందరికీ కాకా దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే సాక్షులకే అనగా మృతులో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్ష ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను మాకు ఇదియూ గాక దేవుడు సజీవురకం దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నిచ్చిన వాడు అని చెప్తున్న వాళ్ళు ఇంట్లో నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు మన దృఢ సాక్ష్యం చెప్పి మాకు ఆజ్ఞయించబడును ఆయన అందు విశ్వా విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని ఆయన విశ్వాసం పాపక్షమాపొందు సాక్ష్యం ఇచ్చాను ఇంకా సాక్ష్యం ఇచ్చున్నాను ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకే పరిశుద్ధాత్మ దిగను ఏమన్నాడు పేతున్న నేను పవిత్ర పరిచిందని నువ్వు అభినయించొద్దు పేత్రు ఈ బోధ చెప్తుంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ ఆ ఇంట్ దిగి అందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్ట దిగి దిగి వచ్చినాక సున్నతి పొందిన వారిలో పేతుడితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కురిపింపబడుట చూచి విభ్రాంతి భ్రాంతి పొంది హర్ అలీయ ముందనే చెప్పినారు పోయిన పేతులు వాళ్ళకి చెప్పు రక్షణ సందేశం చెప్పు అయితే ఇక్కడ ఒక కొద్దు ఉంది ఏమున్నారంటే వీళ్ళు భయం ఉన్న కనుక పాప ఇంకా బాప్సం ఇంకో కొద్దు ఉంది వీళ్ళకు ఇక్కడ పాప శామంతాలు ఎటుతుంది పాప మీరు మారు మనసు నిమిత్తం వేసుకున్న బాప్సం పొందిని పేతులు ముందనే చెప్పి ఉన్నారు కనుక ఇక్కడ చూస్తే వీళ్ళకు కొద్దు ఉంది ఎప్పుడు దేవుడు ఒకటే చెప్పుని ఒప్పును నూరుతున్న ఒప్పును పొందారా అయితే అక్కడ చూస్తున్నాం పేతులు సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కురిపించబడు చూచి విభ్రాంతి నొందిరి ఎలా భాషలతో మాట్లాడొచ్చు దేవుణ్ణి గనపరచు వినిరి అలయ్య భాషలతో మాట్లాడి దేవుని గణపరచువా విని అలసి ఆసక్తి చాలా మంది ఉన్నారు చాలా మంది రక్షణ పొందారు కనుక నమ్మతారు కనుక అక్షర లేదు వాళ్ళకు అక్షలు వాళ్ళకు మనం ఏం చేయాలా వాళ్ళకు వార్త చెప్పాలా చూస్తే దేవుని ఆత్మ పౌలుకు ఏం చేస్తుండ్రు భయభక్తిగా అపోలో సేవ చేస్తూనే పోతున్నాడు అపోలో పొద్దుతే అక్కడ పౌలు అపోలోకు దే దేవుని ఆత్మ కల్పిస్తుంది మేము విశ్వసపడినా మీరు భాప్తం పొందితే పరిశుధాత్మ పొందినా పరిశుదాత్మక తెలియదు చెప్తారు అప్పుడు పౌలు విరించి చెప్పినాక వాళ్ళ చేతి నిలబడిన వాళ్ళ భాషలు పొంది పలిం చేస్తారు దేవుని ఆత్మ పొందుకుని వారు సరస్వత్వం పోతారు ఇక్కడ మీ చూస్తే ఇప్పుడు సత్యం పో తెలివాలంటే ఏం చేయాల పశ్చిమ చేయాలా పాపశమత్వం పొందాలా బాపం పరిశుద్ధాత్మ పొద్దు సరస్వత్వం అవుతుంది దేవుని ఒక ఆలోచన పేతులు ధర అక్కడ ఒక స్వార్థ ఇంకేమంటున్నావు అక్కడ అందుకు పేతురు మన వల్లే పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనానో నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏసు క్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించను ఆజ్ఞపించను పేతరుకు ఇక్కడ ఏం నడిపించను పాప సమర్థం పొందాను బాప్సం పొందడానికి ఇక్కడ పేతృకు దేవుడు నడిపించను మీరు మంచికి నీతిగా ఉన్నారు భయం భక్తిగా ఉన్నారు కనుక అయినా ఒక ఉంది ఏముంది పాప సమర్థ బాప్తం పొందాలని ఇప్పుడు నీటిగా నీటిగా ఆర్టికల్ ఏం లేదు కనుక మీరందరూ ఏసుకొన బాప్తం పొందాలని పేతులు అక్కడ ఆజ్ఞాపించను అంటే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ గమనించాలంటే ఆ జీవరాశులు అంటే మనుషులే అని ఇక్కడ మరి ఆ జీవరాశులకు ఏం చేసిన నో ఆధారం చేసినాడు జీవరాశులు రక్షణ కలిగించు ఈ కాలంలో ఆ జీవరాశులు అంటే తెలిసింది ఆ మనుషులే కనుక వాళ్ళకు సువార్త చెప్పి దేని ఒక రక్షణ ఇక్కడ పేరు చెప్పిన ఇక్కడ యువన్స్ వార్త ఒక స్టూడెంట్ యువన్స్ వార్త నేను తండ్రిని వేడుకొందును మీ యుద్ధ ఎల్లప్పుడూ నుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును ఏమంటుడు మన చేదమ్మా నేను మీ యొక్క ఎల్లప్పుడూ నుకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింతును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయనతో మీరు ఆయనను ఎరుగుదురు ఆయనతో కూడా ఆయన మీతో కూడా నివాసం నివ నివసించును మీలో ఉండును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును చెప్పండి ఇక్కడ చూస్తే ఇక్కడ వారు ఎరుగర లోకం ఎరుగనగా మీరు ఎరుగుదరు మనం ఎరిగిన సత్యాన్ని ఇతరులకు ఏం చేయాలా మనం దేవునికి వార్త చెప్పాలని దేవుడు లేఖ ఇక్కడ చెప్తుంది పాత కాలంలో ఏం ఆ జీవరాశివి ఏం చేసిన రక్షణ కలుగురు నో కూడా ఫ్యామిలీ ఈ కొత్త నియములు ఏం చేస్తున్నాయి అనేకులకు ఏం చేయాలి మనం రక్షణ ఏసు కిష్టంలో కలిగి ఆ ఏసు కిరణంలో రక్షణ కలిగిన నడిపియాల ఇక్కడ చూస్తే మనం ముఖ్యం ఈ వాక్యం భాగం ఏమంటే మనం సేవలు పోతే అంచు ఆత్మను ఆత్మ జ్ఞానంలో ఎదరగలం మనం మనం అక్కడ దేవులకు క్రియ లేకుంటే మనం అట్లలో ఉంటే మన విశ్వాసం అయితే మృతి అయిపోతుంది కనుక పేతులు ఎప్పుడు ఒప్పుకున్న దీంట్లో పోయినాక అప్పుడు పేతులకు అవనాశక్తి ఇచ్చిన క్రమంగా అంటే ఇచ్చిస్తు కొందరు ఉంటారు భయం భక్తిగా ఉంటారు మంచిగా ఉంటారు దేవుడుంటే భయం భక్తి ఉంటారు కానీ వాళ్ళ పాపక్షమంతా వేసుకున్న భారత ఉంటది అతను పేతులు ఎట్లా పంపిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను పంపిస్తున్నాడు కదా అతను వేసుకున్నామని చెప్పి వాళ్ళకి ఎందుకు భారతంలో నడిపియాలా ఇదే ఈ దేవుడు ఈ మీరు సరిస్తుంది కనుక మనం వెళ్ళాలా ఇతరుకి చెప్పాలా చాలా మంది ఉంటారు భయం భక్తి ఉంటారు దేవుడుంటే భయం భక్తి ఉంటారు దానధనం ఉంటది కనుక ఏషియా గంధ ఏషియా గంధం చెప్తున్నాడు నీ దాన ఏషియా ఫిఫ్టీన్ ఎయిట్ రక్షణ లేకుండా దానగర్ ఏమిటి చింక గుడ్డి ఉంటది అక్కడ పాప క్షమత లేకుండా యశ్వగంధులు ఉంటది మళ్ళీ ఎప్పుడు చూసాం లో ఉంటది కనుక ఎప్పుడు ఆయన అప్పుడు పాపలు ఒప్పుకుంటారు వాళ్ళు ఏం చేసిండ్రు పేతులు వాళ్ళకు ఆటగా బాస్ం ఇచ్చినక అందరి దేవుని మయమపరిచి అక్కడంతా కొన్నేళ్ళ కుటుంబం వచ్చిన బంధువులకు అన్నిలకు దేవుడు రక్షణ కలిగించిండ్రు ఈ స్థితి చాలా మంది ఉన్నది లోకంలో మనం ఏం చేయాలా పోవాలా వాళ్ళ రక్షణ కలిగించాలా ఇదే దేవుడి వాక్యం దీవించాక శోతం యసు ప్రభ నా దీవానికి శోతం నా దీవానికి శోతం క్రమంగా పేతు ప్రభ నా దీవానికి శోతం చేస్తాం భయం భక్తి దానంకరం వాళ్ళ జ్ఞాపకం చేసుకున్న యేసు కానీ ఒక కొద్దు ఉంది పేతుర్దారలను తెలుసుకోమని తన దూత ధర తెలియవేచిన కనుక నా దీవానికి శోతం మరో మనుషులు ఇసుకున్న అన్ని విరించి చెప్పినాక వాళ్ళందరూ భాషం పొందిన సుప్రభ ఎంతో మంది లోకంలో ఉన్న భాషం లేకుండా వచ్చే పోతుండ్రు కానీ అసెట్ వాళ్ళకు మేమందరిపై చెప్పారా వివరించి చెప్పి వాళ్ళకు సరస్వతం నర్పిచి ఏసుక్రీన్ నడిపారా ఈ లేఖను ఇంకా ముందు పోతాను ఇంకా అవగాహన శక్తి మాకు విహజ ధ్యానం కలిగచేయమని ఏసుక్రీరా ప్రాసం మీన్ పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాభ నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళి పరిశుద్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధన ప్రభుత్వ దేవా నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభ మరియు వాక్యం మాతో మాట్లాడినారు దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభా మరి మేము కూడా ప్రభా విశ్వాసంలో ముందుకు వెళ్ళేదాకా సాయపడమని ప్రార్థిస్తుంటారు అంచనాంచడం మేము ఎదిగింపడేలాగా సాయపడం వల్ల ప్రార్థన ప్రభావ దేవాయచ ప్రభా మీదే తోడని నడిపించండి దేవాయచ ప్రభా అంశల విషయంలో ప్రార్థన తండ్రి దేవాయచ ప్రభా శ్రీనివాళ్ళు కదా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తను తాకి ముఖ్య స్వస్థపరచండి తనకున్న ఆ యొక్క నుంచి ప్రభా వాటి నుంచి హెచ్కృష్ణ నామంలో విడుదల దాయి చేయడం అదే రీతిగా ప్రభా ఇంకొక సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ తనకున్న క్యాన్సర్ ని కూడా ప్రభుత్వం హెచ్చుకృష్ణ నామంలో క్యాన్సర్ చేయని ప్రభావ ఆ బిడకి సంపూర్ణంగా స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి దేవాయతి ప్రభా రీనా సిస్టమ్ ని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడకి ప్రభా బ్రెయిన్ ట్యూమర్ నుంచి విడుదల దయచేయండి తనకున్న రాయ పెరాల నుంచి ప్రభా ఏ చుక్క స్నామంలో విడుదల దయచేయించండి తెల్ల వరకు ప్రతి నెరలో పెద్దకు ఏం కలలే ప్రభా మీ యొక్క జీవంని కుమరించండి ప్రభా బిడ్డకి దేవాయతి ప్రభా అదే మరి రవిచల బ్రదర్ విషయంలో ప్రార్థి ఉంటండి ఆ బ్రదర్ ని కూడా మీరు తాకే ముట్టి స్వస్థపరచండి హార్ట్ ని కిడ్నీ ని ప్రభా లివర్ ని వాళ్ళ ని ప్రభావ ప్రతి ఒక్క మీ తాకేంబుట్టి స్వస్థపరిచి ఆ బిడ్డ సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని దయచేయండి ఆ చిన్న పాపని కూడా జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళ మనమరాన్ని ఆ యొక్క ఇన్ఫెక్షన్ నుంచి బిడ్డ దయచేసండి బిడ్డ చేతికి ప్రభా ఆ గాయని తీసి వేసిన ప్రభా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయం ప్రభా ఇవా చిన్న బిడ్డకి ప్రభా యొక్క ప్రొటెక్షన్ అన్ని ఆ బిడ్డ ప్రభా నీ వన్నో ప్రభోవా కాబట్టి ప్రభా ఆ బిడ్డ ప్రభా నీ యొక్క స్వస్థత కోసం ఎదురు చూసింది కాబట్టి ప్రభా బిడ్డ స్వస్థతను అనుగ్రహించండి ఆ బిడ్డ భవిష్యత్తుని దీవెస్ పని ప్రభా స్త్రీ బ్రదాన్ని జ్ఞాపకం చూసుకుంటే తన లైఫ్ నిచ్చండి తనకున్న స్థాయి కొన్ని వివరాలండి తన లైఫ్ పార్ట్నర్ ఎక్కడ ఉందంటే ప్రభా మీ కాలం ఇచ్చిన ప్రభా తనకి లైఫ్ సెటిల్ చేయమని ప్రార్థిస్తుంటారు వాళ్ళ తమ్ముని కూడా జ్ఞాపకం చేసుకుంటారు ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభా నీకే స్తోత్రం నీకే ఉన్నారు కండి ప్రభావ ప్రతి యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటాండి అదే రీతిగా ప్రభా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని వారికి సంపూర్ణమైన స్వాస్థ ఆరోగ్యాన్ని దండి ప్రభా ప్రతి వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి ప్రభా మీ యొక్క సాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ప్రతి వారు కూడా ప్రభా నీ యొక్క సేవలో అభివృద్ధి పొందేలాగా సాయం చేయండి ప్రతి సేవకులందరూ తోడై నడిపించండి దేవాయచ ప్రభ దృష్టిలో ఎంతో జర్యలు కాబట్టి ప్రభ ఆ జర్యలు ఎవరు పడడానికి వేలేదు ప్రభా అందరూ గొప్ప విజయం పొందడానికి ప్రభా నీ యొక్క పరిశుద్ధత్వ అందరికీ అనుగ్రహించండి ప్రతి యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దాని వారిని కూడా జ్ఞాపకం చేస్తున్న ఆయన దేవాయచ ప్రభ ప్రతి వారి జీవితంలో చక్కగా జరిగించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత ఇచ్చండి ఇంకా ప్రభావ రకరకాల విధములైన రోగుల నుంచి పీడింపబడుతున్నారు ప్రభావ వారిని అందరినీ ఒక కృపలో జ్ఞాపకం చేసుకునేదండి వారిని అందరిని తాకి ముద్ద స్వస్థపరిచి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభావం కన్నట్లో గొప్ప విజయం అనుగ్రహించండి కావలసిన తీర్చండి తన అక్కల్ని తీర్చని ప్రభావం వారి కుటుంబంలో కూడా ప్రభావ భార్య శాంతి సంబంధం ఇచ్చండి వాళ్ళ పిల్లల ప్రార్థిస్తుంది ఆ బిడ్డని ఇంకా ఎదురు బడ్డ సాయండి వాళ్ళ భర్త కూడా ప్రభావ ప్రాధాన్యత ఉండాలి తన గురంగుకొని లాక్కారండి ప్రభా మీరే తోడే ఉన్న ప్రేమ ప్రభా దేవస ప్రభా ఈ కేవిపిఎం లో గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని తాకే ముట్టి స్వస్థపరచండి వారి జీవితంలో తలా జరిగించండి అనుగ్రహించండి ప్రతి వారిని గ్రూప్ లో జ్ఞాపకం చేసుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రభా ప్రార్థిస్తుంది అవునండి స్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ దేవునికి కృపా శాంతి సమాధానం మన కే్రదర్ మనందరికీ దేవుని కృపా సదాకాలం అందరికి తోడు కాక ఆమెన్ సార్ ఆమెన్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్